నమస్కారం మా మిత్రుడు కొనకంచి లక్ష్మీ నరసింహారావు గారు అంటారు నీకు నీ జీవితానికి పనికి వచ్చేది ఏది పుస్తకాలలో దొరకదు పుస్తకాలు నువ్వు ఎలా ఉండాలో నీకు చెబుతాయి కానీ సమాజం ఎలా ఉన్నదో ఏ పుస్తకాలు చెప్పవు ఏ గురువులు నీకు వివరించరు ఏ ధర్మశాస్త్రాల్లోనూ ఉండవు నిజం అనేది అభూత కల్పనల అందంగా ఉండదు నిజం రాక్షసంగా ఉంటుంది అందుకే రాక్షసంగా ఉండే నిజాన్ని భరించలేక దాని బరువుని మొయ్యలేక తాము తమ అభద్రతాభావాలను దాచేసి ఆత్మవంచనతో జీవితాలను వెళ్లదీస్తారు మనుషులు అందుకే నిజాల మీద పుస్తకాలు రావు వ్యక్తిత్వ వికాసమా అంటే ఏంటి నీ వ్యక్తిత్వ వికాసం వ్యక్తిత్వ వికాసం లేని సమాజంలో ఎందుకు పనికిరాదు వ్యక్తిత్వ వికాసం లేని సమాజానికి వ్యక్తిత్వ వికాసం లేని వ్యక్తిత్వమే కావాలి అలాంటి వ్యక్తిత్వాన్ని నువ్వే నేర్చుకోవాలి లేకపోతే సమాజంలో నువ్వెప్పుడు ఫెయిల్యూర్ వ్యక్తిగానే వ్యక్తిత్వ వికాసం తెలియని మనిషిగానే మిగిలిపోతావు ఇది మా మిత్రుడు కొనకంచి లక్ష్మీ నరసింహరావు గారు చెప్పేటువంటి జీవిత సత్యం